మీ యొక్క శంఖాలు రూపీ వాటికేంటాడు పట్టణి శంఖ పడుతున్నా చెల్లాగు ఆ శంఖాన్ని అర్జుడుచార్యులు దుర్యోధను ఏమంటాడు పుట్టంపుగా ఇంత గుణముధరాడు యొక్క ఆ లెత్రాటి మోత ఉన్నది దాని చేత చెవులు తడుగుడిపోయినవియా బ్రహ్మాండ్రహ్మాండరిపోయేటట్టుగా సమస్తమైన పడిపోయేటట్టుగా ఆ శంఖరీ పడక పరపుల ప్రకాశమానంగా చూస్తూ మెరిసిపోతూ ఉన్నదిగా పడగా తోటి పని పోలకి పని తంతి చేస్తూ ఉంటే కన్నులు విలుబెట్టు పోసుమా ఆ అర్జునుడు పెద్దల క్రీటకాల్తీయాలో ధరస్సు శంఖమా అంటే దేవదత్తము దేవతలు ఇచ్చినటువంటిది కిరీటమా అంటే దేవేంద్రుడి ఇచ్చినటువంటిది ఇక రథములది అంటే గుర్రములేమో గాంధర్ ఆ పైన పడగేము ఆ గృహోత్రుడిచ్చినటువంటిది ఈ గొప్ప ధనములు అర్జునుడికి తప్ప జగంతులు ఎవరికీ లేవు అయిన వ్యక్తము అక్కడికంతమరంబుకోని వస్తవాడు బలవంతుడు సుమార్జునుడు బాహుబల సంపన్నుడైన అర్జునుడు వస్తూ ఉన్నాడు యుద్ధానికి ఆ ఊరిగా సామాన్యంగా ఉంటే మాత్రము అందరినీ పలిగుని పోతాడు సుమ అర్జునుడుక ఆ సైన్యాన్ని అవతూ తీర్చుకొని చక్కగా రక్షలై ఉండవలసింది వంట తొడగినట్లు జయం బారము ఆ మన సైన్యములందు అనేక దుర్నిమిత్తములు గోచదిద్దుతున్నవి కొనుక జయనేది మనకు కలగదయ్యాగా ఒక కాయము విను కార్యమునేరు అది నాకు తోచింది చెబుతూ ఉన్నాను అది మంచిదైతే మీరు కూడా ఆచరించండి గురించి దుర్యోధను ముందు కొంత సైన్యాన్ని పంపించి సైన్యంతో కూడా పంపించి వేస్తాము గలయం బోగ జంపులంతిరుదంచి ఆ తరువాత గోవల్లి తోలుకుని పోయే వాటిని పెడతాము కరెంట్ మన లెక్చి దగ్గర కప్పుడు మన వద్దా వెళ్ళకపోయినట్టయితే అర్జునుడితో యుద్ధం చేయటానికి చక్కగా పాండవనందనులు పండ్రెండు వస్త వసమూడవు నేడు జపదంబనుగారీ కూ వెలువడి పదమూడవు కొలుగు పార్డు రింగిందుకునే మనం యుద్ధము చేయటం ఎందుకు చేయవద్దు పదమూడు సంవత్సరములు కదా వారికి వేసింది పదమూడవ సంవత్సరము పూర్తి కాకముందే గోచరించినాడు గురుక అర్జునుడు తెలుసుకోబడ్డాడు గురుక మరల పదమూడు సంవత్సరములు వేదాము అప్పుడు వెళ్ళిపోతారు సుమా పాండవులు యుద్ధము అర్జునుడైన ఇంకోడైతే గోగణములన్నిటినీ కూడా పట్టుకున్నావు మనము సంపదలు సోపదండ్రు మీ కారణ రుణోత్సతి వెల్వల పార్లేటి మనము కూడా పట్టినాము మన యొక్క బలం అంతా చూపిస్తాము కాని ఊరికి వదిలిపెట్టం కదా సంఖ్యాతములను మనకు జయము కలిపి తెలుపుతున్నాయవి ఆ అరుల గుర్రముల యొక్క హేస వాయువు చాలా మనకు శుభాన్ని తెలుపుతూ ఉన్నవి రాను బలం వచ్చేది ఒక్కడే కదా అర్జునుడు ఇంతమందితో ఎలా యుద్ధం చేస్తాడు ఎలా జీవిస్తాడు అయ్యా విని నని దీనికి నవ్వుతాయని ప్రవ్వరెట్టువలి కన్నా ఆ చూసిన వారు ఆ విన్నవారు నవ్వుతారనే లెక్క లేకుండా ఆ అర్జునునేమో పొగడు చూగి సైన్యాన్ని యావత్తు కూడా దైన్యము చెందించి పొలుగుతున్నాడు ఆచార్యులు రోషమండి రాజ్యాభిలాషమండి కాక ఈతని కారణం పెర యొంగ చేసిపోని వడ్డి విధం ఉన్న పొగటనేలాంగ రోషముండే రాజ్యాభిషేకముండే రెడ్డే కాని ఇంకోటి లేదు సుమా కానీ ఇట్లో ఉన్నాడే అతన్ని ఆ వొంది మాదిరిగా భట్రాజు మాదిరిగా పొగుడుతున్నాడు అర్జునుని వారలు కాయమ్ముదవుల వారుగా కయ్యం కరంగు వారలను పెద్దవారు కనుక వారిని కాచి విషయం అడిగితే చెబుతారు కనుక అలా అడగవలనే కానీ యుక్తానికి మాత్రం వారు పనికిరారు బుద్ధిమంతులు ఎండ్ల కదా నుండి భోజన అవసరం సమయం వల నీటి శాస్త్ర వచ్చి కాలం వల నాలాపం వల పొలుగుతులుగాని పొట్లాడు వారు గారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు షంత సోపేదువుగా భోజనం చేయుడు చేయుడు ఏదో అడిగినటువంటి శాస్త్రములు అడిగితే చెప్పటముందు అది వారికి తగిన పనిగాని యుద్ధానికి పనికిరాందరినీ వెనుక భాగముందు నిలిపినట్లయితే యుద్ధము లేకుండా మనకు జయము కోరుతూస్తూ ఉంటారు ఆ అర్జును స్వప్తం చేస్తూ నాట దోనుడు శ్రీశిష్యుడు అనుక ఆ మాతడు వి సహించలేక ఆ దుర్యోధనుడు సైన్యాన్ని దూక్ష ఈ బ్రాహ్మణులు ఉన్నదే వారు ఎది యజ్ఞ ఆగాదులు చేసేటప్పుడు కాజీ విచారణ చేసేటప్పుడు అట్టడి సమయంలో పనికి అంతేగాని యుద్ధానికి పనికొస్తారా దానికి రాదు యుద్ధం అంటే భయం కనుక వీళ్ళు యుద్ధానికి తీసుకురావడమే మన పొరపాటు ఇప్పుడైనా వెనక అడ్డి మనకు విజయాన్ని కోరుతూ ఆశీర్వాదములు చేస్తూ అంతే యుద్ధరంగనకు పనికిరాలు సుమా అని అపహాస్యంగా నాడుట అది అలా అర్జునుని కొనియాడాడని యొక్క క్రోధం చేత ఆ ద్రోణాచార్యుల్ని అధిక్షేపించి మాట్లాడాడు దుర్యోధనుడు వీడటామ ఆ కుమారుడు విని కావలి వాటి కొంత మాటలే కాలి వాళ్ళు నాదే గోపకులు వాళ్ళని కొట్టి కోరుకు వస్తున్నాం మనం అది ఒక లెక్కలోని కాదు వాళ్ళని కొట్టడం ఏమున్నది వాళ్ళు ఇత్తరంగం ఆ సప్తాస్త నైపుణ్యం కలిగినటువంటి వారు కాదు వచ్చి వాళ్ళు అట్టి వాళ్ళను కొట్టి లెక్క లేకుండా కోరుకొని వస్తూ ఉన్నాం దానిచేత ఆనందపడితే ఎట్లా అంత ఆనందపడి ఈ మాటలు మాట్లాడుతూ నీవు తకు ముకింగ్నే పుడిపి నీవు సైనా బి అయిన జర్పడక ఆ తలకే పోని గోవుని మర మరణించుకొని గోవుని చుట్టవేసి ఇంకా మనం మన యొక్క దేశానికి పో పోలేదు పోలేడు ఇంకవి ఆ మత్స్య దేశపు గడి ఉన్నది హద్దు దాటదా ఇంకా అవతలకన్నా తప్పు పోలేదు కానీ యుద్ధరంగమునందు మహావీరులైనటువంటి వారు వచ్చి తరబడినప్పుడు పోయి తెగబడి యుద్ధం చేయగలిగినటువంటి శక్తి లేదు నీ దగ్గర కానీ మాటలైతే నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ నా యుద్ధరంగము రూ ధర్మ యుద్ధం చేసి ఇతర రాజ్యమును ఆక్రమించినటువంటి కూడా నీ మాదిరిగా ఎలా నీవు యుద్ధం చేసి పాండవ రాజ్యాన్ని తీసుకున్నావా లేదు కదా సిరి దూదమున్న కొని దులే సమయం గల రే ఆ స్థితి ఉన్నదే పాండవ రాజ్యలక్ష్మి అంతా కూడా మాయా ద్యూతములంత అపహరించావు కాబట్టి ద్యూతములు అపహరించావయా యుద్ధం చేసి వాడిని గెలిచి నువ్వు అలా యుద్ధం చేసి పరాక్రమాన్ని నెరపి గ్రహించినటువంటి వారు కూడా ఇలా మాట్లాడరు నీ మాదిరిగా అలా కపటం చేసి వారి రాజ్యములంతా అపహరించి రద్దులనయ్యి నీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ ఎందుకు దానివల్ల ప్రయోజనం లేదు సమయం పడుతే సమయం వచ్చింది ఇప్పుడు పదమూడు సంవత్సరము ఆ అరణ్యవాస అజ్ఞాతవాసములు ఇచ్చేసి వచ్చారు పాండవులు ఇప్పుడు వస్తూ ఉన్నాడు అర్జునుడు కనుక ఇప్పుడు పరాక్రమే అంతేగాది తొంటితనము గలది వెనకటి మాదిరిగా ఆ మాయాద్యోత మాడటానికి సాధ్యపడదయా ఇప్పుడు పాండవ వీరులంగుల సముద్రీ ఆండవుల్ని గెలిచి నీవు ఆ యొక్క ద్రౌపది ఉన్నది ఆమె నువ్వు ఆ నిండు సభలోకి రప్పించావు దుశ్వాస చేత వారిని గెలిచి రప్పించలా మాయాద్యోతమునందు వారిని అంతా పరాభవించి రప్పించావు మాసాధ్య అయినటువంటి యొక్క ఆ పరాభం చేయాలని యొక్క ప్రయత్నం చేశావుడు అలా చెప్పించి ఆమెను ప్రాభించావు సౌబలినీతి కాదే మీ మామవు నాడే శుని యొక్క దుర్మంతం ఇదంతా కూడా ఆ దుర్మంతానికి కట్టుబడి నీవు ఆ ప్రకారంగా చేశావు ఇప్పుడు ఈ వస్తువు ఉన్నటువంటి అర్జునుణ్ణి నీ మామలు పంపవయ్య ఎదురు పంపు అడ్డుకుంటాడు అబ్బంగి నవమానింపబడిన వాడుగా ఉతరా ఆ సభ ఎందు ఆ ప్రకారంగా అవమానింపబడిన వాడు ఈ ధాతురాష్ట్రకుల ధ్వమకేతువు నాడే ఈ ధాత్ మీ ధాతు రాష్ట్రకి ధ్వమకేతు ఆ కపికేతునుడు నాడే అర్జునుడు చెడుకుడు నీకు దుర్మదము ద్రోణాచార్యులని అధిక్షేపింపచ్చున కీ మధవు నది అది ఎంతవరకు పనిచేయును అంటే ద్రోణాచార్యులున్నది పెద్దలు గురువు గారు ఆయన సజ్జనుడు కనుక ఆయన్ని అధిక్షేపించడానికి పని కోస్తాను నీ మరం అంతే అంతేకాక దేవదానా దుర్జయుండకు ననునకు దోపవచ్చు ఆ దోణాచ్యాయుల్ని అనగలవు కానీ ఆ దేవదానవులకు దుర్జయుడైనటువంటి యొక్క అర్థని ముందు నిలబడి ఒక ఘన్ష వ్యర్థం చేయగలవాటాయా ఎందుకు ఒకటి మాటలు నయ విక్రముల నీటిందుగాని పరాక్రమమునందుగాని ఆ అర్జునుని సమస్తమైన లోకములు కొనియాడతాయి నివ్వేవిటి నేనే విటింపు హరే అందరూ కొనియాడవలసిందే కొద్ద నిర్మిసేటుండకు నిజుని లా కొనియాడుతూ ఉన్నది లోకమంత అర్జును యొక్క పరాక్రమాన్ని ఇక నా తండ్రి ఉన్నాడు ద్రోణాచార్యులు కొరియాడాడు అంటే పొత్త నిర్విశేషుడు కుమారుని కంటే కూడా ప్రేమపాత్రుడు నాకంటే కూడా ప్రేమ పాత్రుడయ్యా అర్జునుడు అంటే ద్రోణులకు అటువంటి యొక్క శిష్యుణ్ణి కొరియాడాడు అంటే కొరియాడు ఇంకా సిగ్గు నంగు చేసి నేను కనుక సిగ్గు లేకపోతే చేస్తే ఆ ద్రోణాచ్యులు ఏమైనా యుద్ధం చేయాలి కానీ నేను మాత్రమే చేయను సుమా అన్న ఆయట ఇలాంటి మాటల్ని లోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు కనుక సిగ్గు లేకపోతే ఆయన మా తండ్రి నాటే ద్రోణాచ్యులు చేస్తే చేయని అంతేగాని నేను మాత్రం చేయను సుమా అన్న ప్రళయంతకుండు పట బాణలమును మృత్యువును నెచ్చి తినొరతవడం నిలిపినను నిల్పో మార్పు నిళ్లకి నన్న దుశములన్నేయు ప్రళయకాలమునందు ఆ యమసంబరాజు కాని లేక పడ బాణలం అవి వచ్చి మార్కున్నప్పటికీ కొంత మిగిలితే మిగులు కాదు ఇప్పుడు అర్జునుని యొక్క బాణాగ్యం ఉన్నది అది చుట్టుముట్టింది అంటే నిరవశేషము సమస్తమైన సైన్యం లేవత్తు కూడా ఏమి మిగలకుండా కాల్చిత కావసరి కుటి కుటీల బుద్ధులు ఎదట కొనవో మీ యొక్క ఆ కుటెల బుద్ధులు ఉన్నాయే కాబట్టి ఉపాయములు ఇక ఇప్పుడు పని చెయ్యవయ్యా ఇప్పుడేం పని చెయ్యవు దాని పని అప్పుడు అయిపోయింది ఎప్పుడు పదమూడు సంవత్సరంల కిందట దోద్బలం మెరసి తొడరవాలయో ఇప్పుడు ఏమిటా చేయవలసిందంటే దోద్బలం మెరసి తొడరవాలయ మన పరాక్రమాని తోపాలి చూపాలి మన యొక్క బహుబలాన్ని చూపాలి ఇప్పుడు అంతేగాని ఆ వెనకటి మాదిరిగా మాయిలు పనటానికి సాధ్యపడదు సుమా అడ్డసాడులు వయడో ఇప్పుడు నాడి ఆ అర్జనుడు ప్రయోగించేది అడ్డ సాడు కాదయ్యా కాదు వాడు వేసేది ఉన్నదే దాంతో వెడగినటువంటి యొక్క సర పరంపరను బయలుదేరి ముంచేస్తాయి సన్యాన్ని అవత్తు కూడా ఆచకులు అవి ఇష్టం వచ్చినట్టు కావటానికి విను పున్న తన గోవుల వినుక మధ్య ధరణీశుడు వచ్చిన మార్పును నడు పున తిపోదు అతి పంగ అయితే ఈ గోవులు వెంట గోవులను మళ్ళేశాం విరాటుని యొక్క గోవులను విరాటుడు వచ్చినట్లయితే మనకు సులభంగా ఉంది ఎవరు పడితేచేవాళ్ళమే కొట్టేవాళ్ళం తెలంబట్టిసేవాళ్ళం వాడిని కొట్టేసి పోవులు దొరికిపోయేవాడు కాదు విరాకుడు కాదే వచ్చింది వచ్చిన వాడు విరాకుడు రాక్రమ సంపన్నటువంటి అర్జునుడు వస్తూ ఉన్నాడు కనుక ఎవరయ్యా పోయి అతనితో మార్పులేవి అని విని రాజేయురలోకము అన్నాడట ఆ శథాము అనే వరకు ఆ రాజేయుడు నాడే కరుడు ఆ క్రోధం కలిగినటువంటి మీరంతా కూడా రాత్రుడి యొక్క పశువులను పట్టుబడి పొరుగు పోదామనికి దా వచ్చింది మీరంతా కూడా నడపడి పాండు నందు ఎందుకోసం మనం బయలుదేరింది పాండవులు విరాడు నగరంలో ఉంటే బయట పట్ట అది కొట్టుకుందామని కదా మనం అంతా బయలుదేరొచ్చు అసలు దేశం బయలుదేరడానికి ఇప్పుడున్నరు కాదు వాడి అనేక భంగివీపతి వీధి పాండవుల్ని పట్టుకోవడానికి ఇప్పుడు అద్దునుడు కనిపించే అతని యొక్క చర్చ ఉన్నదే నీవు గోచరించావు మునుక మరలా నీవు అరణ్యవాస జ్ఞాతవాసములు చేయవలసి అని చెప్పి మనం కొట్టుకొని అది పోయి ఆ అద్దు చూడగానే ఇలా వావిడి చోడు వదలి వండి మాట విలుపునట్టుగా కోరుతూ ఉన్నారు వీరంతా ఎవరు ఈ దోణాచారి అశ్వత్మ ప్రపాధ్యాయులు వీరంతా కూడా దంతా ఏ విధయా అంటే ఆ రాదు నాడే దుర్యోధన్ని పనికి మాలిగా చేయటానికి వీళ్ళు ఈ ప్రకారంగా మాట్లాడటం అనేది చాలు అయితే మీకంత భయంగా ఉంటే ఆ దున్ని మీకు భయంగా ఉంటే మీరంతా కూడా ఒక్క వీరులతో యుద్ధం చేయడానికి ఒక ఆలడు ఎంతో మంది కావాలి ఇంతమంది కావాలి ఆమెకి అవి వచ్చేవాడు అర్జునుడు ఒకరే కదా వచ్చేవాడు అర్జునుడు ఒకరే కనుక నేను ఒకడు రాను ఎంత భయముడుతున్నారు మీరు ఆ అత్యున్న కథ పెద్దడి ఉన్నదే వారీ ఇక్కడ మా సైన్యం దగ్గర రాఘ ఉంది నాకు ఆ వారూ ఉన్న అనేక విధము నా యొక్క పరాక్రమానంత చూపి ఆ యొక్క చేరు ఉన్నదే అర్జుని యొక్క రధాన్యా వరకు కూడా నాశనం చేసి సారథిని బడులు పడి చేసి ఆ అర్జును యొక్క శరీరములో నా బాణ పరంపరన్నీ కూడా ఆ సౌందుకుల దూరిపోవాలి అలా కొట్టే చేస్తాను సమాధజ్ విరోధి బోధువు క్రూరతమీ మన సైన్యం అనేటటువంటి యొక్క ఇంధనములన్నింటినీ కూడా తగించడానికి వస్తూ ఉన్నటువంటి అర్జునుడి యొక్క అగ్ని నా బాణువులు నేను వలసం చేత తల్లా చూస్తా చోడండి వీరంతా వేడుగ్గా చూడండి ఇంతమంది ఎందుకయ్యా అసలు అవసరం లేదు పాండవ మధ్యముందు పదమూడు వత్సరంగులు కూచిపట్టి వచ్చే ఈ పాండవ మధ్యముడు నాడే అర్జునుడు పదమూడు సంవత్సరములు కూచిపట్టి ఏది మనం వేసినటువంటి యొక్క అరణ్యవాస జ్ఞాతవాసముల ఎందు అనేక విధములైన ఆ బాధలు పడి పడి కోరుతూ ఉన్నాడు సమయం వచ్చింది కదా అని అతని లావును బీదమ్మును లోకమున కెట్టి అని అందరు పోయి త్రిలోక విజయరంధరుడు అనేటటువంటి యొక్క తిట్టి ఉన్నది సమస్త లోకములు ఎందు శక్తియంగుల గలబాటున పోలే వర్తించేను కూడా ఈ గురుసైన్యుడు ఒక గొప్ప యోధుడుగా మనశూరుడుగా నేను కూడా ఇచ్చి ఊహించి ఉన్నా ఏ విరుములము ఇరుముల ఇరువులము నొందకు బాగుబల విలాసంగును అస్త విద్యూను ప్రసిద్ధుడే కనుక ఇద్దరూ కలిసి యుద్ధం చేసి మామ యొక్క బాగా ఆశక్తులున్నాయి అవి చూపవలసినటువంటి సమయం ఇది ననుకు చూపుతాం నన్ను ఏ రోజుగా రోజు ఏ రోజుగా రోజు మహాప్రేమతో ఆదరిస్తూ ఉన్నాడు దుర్యోధన మహారాజు ఎంతో మన్నన చేస్తూ ఉన్నాడు అది అంతా అప్పు తీర్చుకోవద్దు అని నేను నన్ను అలా మన్నన చేసినందుకు గాను అప్పు తీర్చుకోవలసి ఉన్నది అది ఇప్పుడు అర్జును అతనితో అర్జును నేను దీర్థానుసు అని నిను దుర్యోధునికి సమాని ఇచ్చి ఉన్నా ప్రతిజ్ఞ చేసి ఉన్నా కనుక ఆ ప్రతిజ్ఞ చేస్తారు కదా కర్ణ అర్జునుల దుగ్గను అను జనంగుల కంగార్జునుల్లో కనుడు ఎవడు గొప్పవాడెవడు అని చెప్పి లోకానికి అవుతూ సందేహంగా ఉన్నది ఇప్పుడు కరుడు గొప్పవాడా అర్జుడు గొప్పవాడా అని ఆ సందేహం చీపోవాలి వేడ లోకానికి ఆ జమదగ్న శుద్ధుడు నాడే పరశురాముల దగ్గర అత్త విద్యావత్తు నేర్చాను నేను అటువంటి యొక్క నేర్చుని విలు విద్య యావత్తు కూడా ప్రకటించాలి లోకాణేడు పుణ్య జన్ ఇవన్నీ కూడా నెరవేర్చుకోవడానికి తగిన సమయం వచ్చిందయ్యా ఈవేళ నాకు మీకందరికీ కూడా మేము యుద్ధం చేస్తూ ఉంటే చూడవల్లు అని కుతూహలం ఉంటే నిలబడి చూడండి అంతా కూడా అడ్డుగా వేడుక లేదేని సంతసము బుల అడ్డగుండో లేదు మేము చూడం మీ యుద్ధం అని అంటారా మీకు యుద్ధం లేకపోతే ఆ పశువుల వెంటబడి వెళ్ళిపండి తోలుకునే వెళ్ళిపండి ఆ హత్య నేను ఈ అర్జున్ యొక్క సంగతి ఏమిటో తెలుసుకుంటా ఆ నిన్న మాటలు విని కృపాచార్యులని ఏ అంటే ఆ కరుని యొక్క మాటలు వినాడట ఆ కృపాచార్యుడు విని కాయమున్న కయూటు కాదు చూతియులు సమరడు అత్యొందు కదుడా ఎప్పుడు కూడా యుద్ధాన్ని కాలుతవు ముందుగానే వచ్చి రావడంతో యుద్ధమును కాదు అవుతావు కానీ ఆ విజయ విషయం ఏది ఆలోచించవు కార్యకర్తలు సమరూ నాడు కానీ నీతి అరిగినటువంటి మహాపురుషులు ఉన్నది యుద్ధాన్ని అధమ సాధనం కలుగుతాడు సాధ సాధనం సా దాన భేద దండోపాయం నాలుగు మొట్టమొదటి సామం తరువాత రెండవది దానం ఏదైనా ఇచ్చి వశపరుచుకోవాలి మంచి మాటలతో వశపరపరుచుకోవాలి దానికి కూడా వశపడపోతే దానం ఏదైనా ఇచ్చి కొంత భాగాన్ని ఇచ్చి నీకు నాకు తగాది అవసరం లేదని చెప్పి అలా సరి అది కూడా కుదరకపోతే భేదం వాళ్ళలో వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళను భేదించి భేదం గుర్తించి అలా చేయాలి ఇక దానికి కూడా కుదరకపోతే యుద్ధం అప్పుడు తపలు తప్పదు కనుక అర్థసంశుద్ధి ఉన్నది అర్థములు పొందే విషయములో ఆ సవర ఉన్నదే అధమ సాధనంగా చెప్తారయ నీటి విలుడైనటువంటి మహాపురుషులంతా పోరాధితముడు గబగోవ కనుక దేశము కాలము తన యొక్క పరిస్థితి అంతా కూడా ఆలోచించుకొని దిగాలి ఏ కార్యమునికైనప్పటికి అలా దిగితే బాధ లేదు గాని మోరకులై ఇదేది ఆలోచించకుండా యుద్ధమునికి సన్నద్ధులైతే వాళ్ళు సంసించి పొందలేరు సుఖమును పొందలేరయ్యాడు కిరీటి అక్కడుండకాడే అని తలంతుమేని ఏ అయితే ఆ పౌరమైనటువంటి యొక్క సైన్యం అంతా ఉన్నది మనకు ఆ వచ్చేవాడు ఒక అర్జునుడే కదా అని అంటావేమో అర్జునుడు ఒకటేగా వస్తూ మరి మనము లక్షల పరిధి ఉన్న సైన్యం మహాయోధులు అంతా ఉన్నారు అని చెప్పి అనుకుంటావేమో చక్రంగా సంగ్రామమున్న దినేకి కాండే అర్జునుడికి ఎందుకయ్యా సహాయం చక్రాతి సొరలతో సంక్రామన్న దించి ముప్పై మూడు కోట్ల దేవతలతో కూడా వచ్చాడు దేవేంద్రుడు ఎప్పుడు కాండవన అర్దహన సమయంలో గుండు తిరగొచ్చాడు మొత్తం అందరినీ కూడా ముప్పై కోట్ల దేవతలతో కూడినటువంటి యొక్క జయించి కాండవనాన్ని ఎవరితో కూడా దహించినప్పుడు ఎవరున్నారు సహాయం ఎవరు లేరు ఒక్కడే అర్జునుడు ఒక్కడే Я yeah, а